య పరమరస్ జష్టరాజను బ్రహ్మాన్ బ్రహ్మణిశీల సాదన శ్రీమహాగ్రాపతివసమారం శంకరాచార్యమ్యమాన్ అస్మరాచార్య పర్యంతా నమ్మే గురు పదం పదా ఓం ఆద్యాయో మమా ్రహ్మోపనిషదం మాక్రాకరణ స్థ నిరాకరణం ఉపనిషత్సూ ధర్మాస్ సత్ర నాహ్యేతయోమాయితామిదం తం స ఆత్మా సత్వసు శ్వేతకేతో वाक्यम तत्वसी अने वाक्यभेदा चुप्त उ स्पष्ट अति आदि अभी अंत सर्वजगत्ण ब्रह्म सत् अं చూడండి జగత్తుని చూసేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది జగత్తుని నామరూపాత్మకంగా చూడ్డానికి మనం అలవాటు ఉంటాం కాబట్టి మనకి జగత్తుని చూసినట్లయితే ఇదిగో నామము ఈ రూపము నామము ఈ రూపము నామము అనే భేద బుద్ధితోటే మనం చూస్తాం తర్వాత ఆ భేద బుద్ధితో చూస్తూ ఉండటమే కాకుండా భేదంగా కనప భిన్నంగా కనపడుతుంది కనుక భేద బుద్ధితో చూస్తాం అది బానే ఉంది అంతేకాకుండా మనం భేద బుద్ధికి కమిట్ అయి ఉంటాం మీరు ఏ రకమైన కమిట్మెంట్తో చూస్తారో అదే కనపడుతుంది ఇప్పుడు ఒక పర్వతాన్ని చూశారనుకోండి పర్వతాన్ని చూస్తే ఒకడేమనుకుంటుందంటే ఈ పర్వతంలో చాలా భయంకరమైన క్రోర మృగాలు అక్కడికి వెళ్ళినట్లయితే మనం ప్రాణం పోతుంది కాబట్టి మనం దీనికి దూరంగా ఉండాలని ఒకడు అనుకుంటుంది పర్వతం అంటే అడవి కూడా ఉంటుంది కదా అలాగే ఇంకొకటి అనుకుంటాడే ఈ పర్వతము చాలా సుందరమైన దృశ్యము చాలా అందంగా ఉంది అని ఇంకొకటి అనుకుంటాడు అది పవిత్రమైన పర్వతం నాకు చెట్టు ప్రదక్షిణం చేస్తే పుణ్యం వస్తుందని మరొకడు అనుకుంటాడు ఇంకోటి దీని మీద రిట్రీట్ ఏదైనా కండక్ట్ చేసినట్లయితే మౌంటైన్ రిసార్ట్ లాగా పెట్టి రిట్రీట్ కండక్ట్ చేస్తే బాగుంటుందని మరొకటి అనుకుంటాడు ఎవడి దృష్టి వాడిది ఎవడి ఎలాగ భావన చేస్తే అలాగ ఈ జగత్తు కనపడుతుంది కాబట్టి అందరి జగత్తు సమానమని చెప్పడానికి వీలు తర్వాత జగత్తు ఆబ్జెక్టివ్ అనే ఒక అభిప్రాయం ఒకటి ఉన్నది అంటే ఏంటి ఆ బంతమున్నది ఒక స్థిరమైన లక్షణములు కలిగిన ఒక పదార్థము దానికి చూసేవాడి యొక్క మనస్తత్వంతో దానికేం సంబంధం లేదు చూసేవాడు ఎలాంటి కూడా అక్కడ ఉన్నది ఇది చూసేవాడి యొక్క చూపు మీద ఆధారపడే సమాచారం కాదు అక్కడ ఉన్నదేదో ఉన్నది అని అనుకుంటారు అందరూ ఆబ్జెక్టివ్ వరల్డ్ అంట అది తప్పదు అలాంటి వరల్డ్ ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటే ఏమీ లేదు వాట్ ఎవర్ వరల్డ్ వీ హ్యావ్ ఈ సబ్జెక్టివ్ ఓన్లీ దీనికి దృష్టాంతంగా చెప్పాలంటే వెన యంగ్ లేడీ ఈజ్ స్టాండింగ్ దే యంగ్ మ్యాన్ హూ లవ్స్ హర్ లుక్ సెట్ హర్ యాజ్ హీజ్ బిలవడర్ ఎన్ ఎక్ లుక్ సెట్ హర్ యాజ్ ఎ డిస్ట్రాక్షన్ అండ్ వ్యూ లుక్ సెట్ హర్ యాజ్ ఎ గుడ్ మీన్ కాబట్టి కాబట్టి కాబట్టి అక్కడ బయటనున్న వస్తువుకిను వీడు చూసేదానికి సంబంధం లేదు నేర్ ఈజ్ నో అబ్జెక్టివ్ కాబట్టి భిన్న భిన్నంగా కనపడుతోంది కదా అని భేదమే నామరూపాత్మకంగా కనపడుతోంది కదా అని నామరూపాలు అనుకోకూడదు ఆ అంటే అర్థం అది వస్తునిష్టము ఆ రూపము ఆ నామము అక్కడ ఉన్న దాని ఎందు నిష్టమై దాని ఉన్నది అని అనుకోకూడదు సో ఇప్పుడు పుత్రుడు అని వీరంటే పుత్రుడు అన్నది వస్తునిష్టం కాదు వస్తునిష్టం ఏదో ఒకటి అవుతుంది ఒక హ్యూమన్ బీయింగ్ అనో లేకపోతే మన ప్రాణశక్తి కలిగినటువంటి ఒక జీవి అనో ఏదేదో ఏదేదో అవుతుంది వస్తువు కానీ వీడు ఆ వస్తువునందు వీడు చూడవలసి వీడు చూస్తూ ఉంటాడు కాబట్టి జగత్తు నామరూపాత్మకంగా మనకి దర్శనమిస్తోంది భిన్న భిన్నంగా దర్శనమిస్తోంది ఇదే సత్యము అని అనుకుంటున్నంత వరకు వాడికి సత్యము గోచరించదు భేదమునందు కమిట్ అయిన వాడికి ఆ భేదం దర్శనం కాదు కాబట్టి దాన్ని ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి దాన్ని క్లోజ్ చేసి కూర్చోకూడదు కాబట్టి జగత్తును చూసే పద్ధతి ఏమిటంటే ఇది నామరూపము లేని ముందు గమనించాలి మీరు ఇప్పుడు తరంగా ఉన్నదనుకోవాలి తరంగా వస్తువు కాదు అది అది నామరూపాలే దాన్ని భావనతో మీరు చూస్తే అక్కడ తరంగం కనపడుతుంది అంటే ఏమిటో తెలియని వాడికి నీరు మాత్రమే తెలుసున్నవాడికి నీరే కనపడుతుంది కాబట్టి నీరు పడగలబో రెండూ తెలిసిన వాడు రెండూ చూడగలుగుతాడు కాబట్టి వస్తునిష్ట మనం నామరూపాత్మకంగా చూడాలి కూడా ఉంటాం కాబట్టి మనం చూసి చూపే సత్యం అనుకో కాబట్టి జగత్తు యొక్క మూలంలో ఏమన్నది అని జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో కనుక శోధన చేసినట్లయితే జగత్తు యొక్క మూలంలో సత్ గల అది ఎలా చెప్పగలుగుతారంటే చూడండి కారణ ధర్మము కార్యమునందు ప్రకటమవుతుంది బంగార ఆభరణాల మూలంలో ఏముంది అన్నట్లయితే బంగారం లోహము గలదు అని చెప్పాల్సి ఉంటుంది లోహము గలదు అనేందుకు చెప్పాలంటే ఈ ఆభరణాల్లో దేనిని చూసినా దాని ముందు మీకు లోహధర్మాలు కనబడుతున్నాయి కాబట్టి వీటి మూలంలో బంగారము లోహము గలదు అని మీరు చెప్పాల్సి ఉంటుంది ఆభరణము యొక్క నామరూపాల్లో బంగారము యొక్క ప్రసక్తి ఉండదు నెట్లస్తో మొదటని కర్ణాభరణమని ఈ రకంగా వాటి పేర్లు వేర్వేరుగా ఉంటాయి వాటి రూపాలు వేర్వేరుగా ఉంటాయి ఆ నామరూపములలో బంగారం అనే లోహము యొక్క ప్రసక్తి ఉండదు కాబట్టి మీరు నామరూపాలను పట్టుకుంటున్నంతసేపు బంగారం అనే మాట మందుకు రాదు అది అక్కడ రకరకాల దాగి ఉంటుంది సో దృష్టాంతం అలాగా తీసుకున్నాను అంతే అక్కడ మాకు తెలుసు బంగారం మీరు అన్నట్టు అది దృష్టాంతం అలా చెప్తున్నాను కాబట్టి మీరు బంగారం అనే లోహము అనే విషయం తెలియాలి అంటే నామరూపాలని పక్కన పెట్టి కొంచెం లోతుగా చూడాల్సి ఉంటుంది అదేవిధంగా జగత్తులో ఉండే పదార్థములన్నింటినీ నామరూపాత్మకంగా చూస్తూ ఉన్నంతసేపు మీకు వాటిల్లో ఉండే సత్యము గోచరించదు వాటి మూలంలో ఉండేటువంటి తత్వం గోచరించదు అది నామరూపములు కాదు మరి ఏంటి అంటే జగత్తులో ఉండే ప్రతి పదార్థము కూడా ఉనికి యొక్క ఒక ఆకారము ఘటము మీదంటే ఆ ఉనికి ఘటాకారంగా ప్రకటన ఆ ఉనికికి మీరు పెట్టుకున్న పేరు ఘటము పేరు ఎలాగైతే బంగారానికి మీరు పెట్టుకున్న పేరు నెక్లెస్ బంగారానికి మీరు పెట్టుకున్న పేరు కర్ణాభరణం అదేవిధంగా ఒక రూపాన్ని వెంట పేరు పెట్టుకున్నారు పేరు పెట్టుకోవడానికి వెనకాల హేతు ఉండొచ్చు రూపమే హేతు కాబట్టి అదేవిధంగా నీటికి మనం పెట్టుకున్న పేర్లు ఇవన్నీ సో ఇప్పుడు ఇప్పుడు చూడండి రెండు పర్వతాలు ఉంటాయి రెండు శిఖరాలు ఉంటాయి పక్క పక్కన ఉంటాయి ఒకటంటాడు ఇదేమో నారాయణాచలము ఇదేమో శేషాచలము అంటే గురించి అలాగే నేను మీకు తెలుసున్న దృష్టాంతం చెప్తున్నాను నారాయణాద్రి లేకపోతే శేషాద్రి అవి ఏమిటంటారు మనం పెట్టుకున్న పేర్లు నారాయణాద్రి శేషాద్రి మనం పెట్టుకున్న పేర్లు వాటిల్లో వస్తునిష్టంగా నారాయణాద్రిత్వం కాని శేషాద్రిత్వం కానీ ఏమీ లేవు అవి రెండూ ఏమిటి అంటే పర్వతము ఇది పర్వతమే అది పర్వతం సరే రెండు పర్వతాలను అన్నావు బానే ఉంది ఇది అది అని అంటున్నావు కదా ఇంకొంచెం లోతుగా వెళ్ళి పర్వతం అనగానే అని కూడా ఆలోచించి పర్వతం అనేది కూడా నాగరూపాలే అని ఆలోచించు కొంచెం లోతుగా వెళ్ళగలిగితే ఈ రెండు ఏమిటి అంటే రాళ్ల పోగులు దాట్ హ్యూజ్ హిప్స్ ఆఫ్ స్టోన్ అని చెప్పాల్సి కాబట్టి ఇది స్టోనే అది స్టోనే మధ్యలో కూడా స్టోనే ఉంటుంది ఓకే రాళ్ల పోగులు ఉన్నావు కదా ఇంకా లోతుగా వెళ్ళి వాట్ కుడ్ బి దాట్ అని మీరు అలాగా లోతుగా వెళ్ళినట్లయితే అంతిమంగా ఆ ఊకి సత్ అది ఘన పదార్థంగా భాషించినప్పుడు దానికి ఆ సతే ద్రవంగా కూడా భాషిస్తుంది మరో సందర్భంలో ఆ మరో సందర్భంలో వాయు రూపంగా కూడా భాషిస్తుంది సో ఒక్కొక్క రకంగా భాషిస్తుంది ఆ సత్ తేజోబన్నముల రూపంగా ఆ సతే భాషిస్తుంది అంటే దానిలో అన్నము అంటే ఘన ఉన్నది దానిలో వాయువు అంశం ఉన్నది ద్రవాంశము అప్పు నీళ్లు ఉన్నాయి దాంతో తేజస్సు ఉన్నది కాబట్టి మళ్లీ తేజోబన్నములుగా దాన్ని గడపట్టి పారాయచ్చు ఆ చూసినట్లయితే అది సత్ తప్ప ఇంకేమీ కాదు అది అస్థి ఒక పెద్ద అస్తిత్వం పర్వతము ఒక అస్తిత్వం అలాగే మీకు క్వాంటమ్ సైంటిస్ట్ అడిగితే వాళ్ళు చెప్తారు ప్రోటాన్ వాట్ ఈజ్ ప్రోటాన్ ప్రోటాన్ ఒక పార్టికల్ అని మీరు చెప్పచ్చు కానీ అక్కడ పార్టికల్ అని పట్టుకునేది గేయం ఉండదు అక్కడ సో సో ఒక ఎగ్జిస్టెన్స్ ఇటీస్ ఇట్ ఈజ్ అన్ ఎగ్జిస్టెన్స్ విత్ సర్టన్ ప్రాపర్టీస్ ఇట్ సత్ అన్ మేనిఫెస్టేషన్ ఫర్ విచ్ వీ గివ్ ఎన్ నేమ్ కాబట్టి అటు అతి సూక్ష్మమైన పార్టికల్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నాడు అనుకోండి వాట్ ఈస్ దాట్ సూర్యుడని మనం పెట్టుకున్న పేరు ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్స్ సత్ మళ్ళీ తేజోవర్ణములే మళ్ళీ సత్ తేజవర్ణములని మధ్యలో మీకు సప్లై చేయొచ్చు ఒక స్టెప్ ఇంటర్మీడియట్ స్టెప్ ఒకటి సప్లై చేయొచ్చు కాబట్టి ఇది సత్ శంకరుల తోట ఏమని చెప్తారంటే అత్యంత సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది శంకర్లవ ఈ జగత్తులో ఉండే ప్రతి పదార్థము కూడా సత్ అనేది మీరు యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు దట్లేదు హయ్యస్ట్ జనరలైజేషన్కి రావాలి నేను నేను చెప్తూ ఐ విల్ కమ్ టు దట్ జనరలైజేషన్ ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు వీడు ఆంధ్రవాడు వాడు పంజాబీ వాడు డిఫరెంట్ రైట్ బట్ ఐ సే దట్ ఆర్ ఇండియన్స్ సో మీకు భేదం ఏమైపోయింది పోయింది ఒక వీడు ఆంధ్రవాడు వాడు పంజాబీ అని మీరు అన్నప్పుడు భేదం కనపడుతుంది నేనేమంటున్నా ఇండియన్స్ ఇండియన్నెస్ అనేది తీసుకుంటా బోట్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ క్యారెక్టరిస్టిక్ సో ద బికమ్ వన్ ఇన్ ఇండియన్నెస్ కాబట్టి మీరు ఇండియన్ అని చూస్తే ఒకటి అవుతారు ప్రాంతం వారిగా చూస్తే ఆంధ్ర వాడు పంజాబీ వాడే ఒక ఇండియన్ అమెరికన్ ఉన్నారనుకోండి బోట్ ఆర్ డిఫరెంట్ అయితే బోట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్స్ అని కనుక చూసినట్లయితే మళ్ళీ యూ కెన్ సి ది కామన్ అాలిటీ బిట్వీన్ దిట్ ఒక మనిషి ఒక పశువుని తీసుకుంటే ఇది మనిషి ఇది పశువు వేరు వేరు బట్ స్టిల్ లివింగ్ బీయింగ్ అన్నట్టుగా మీరు చూసినట్లయితే మళ్ళీ వాటిగా ఏకత్వాన్ని చూడొచ్చు రెండింటి మూలంలో లైఫ్ ఉంది అని కనుక మీరు చూసినట్లయితే దెన్ వాటి మూలతత్వం ఒక్కటే అయింది అయితే మీరు ఒక పశు ఒక పశువుని ఒక రాయిని చూపించి ఈ రెండు వేరు వేరు ఇది ప్రాణము ఇది ప్రాణము అలా భిన్న భిన్నంగా భాషిస్తాయి కానీ వాస్తవంలో బూతా బీయింగ్స్ ఇది ఉన్నదియే అది ఉన్నదియే సో మౌలికంగా ఉన్నది అనే తత్వంలో అదే వేతం అవుతుంది కాబట్టి ఇది హో అరైవ్ అట్ ఇట్ లైక్ దాట్ సో ఆ విధంగా మీరు అరైవ్ అయినప్పుడు ఉరికి ఏదైతే కలదో అది జగత్తు యొక్క మూలంలో ఉన్నది ఇది శంకరులు సూక్ష్మంగా పరిశీలించాలని అన్నానే అంచేతన ఆయన ఏమంటారంటే మీకు ఏ పదార్థము యొక్క జ్ఞానం కలిగిన నామరూపాత్మకంగా పదార్థాలు ఉంటాయి వాటి జ్ఞానం మనకు కలుగుతూ ఉంటుంది ఏ పదార్థ జ్ఞానం కలిగినా ఆ పదార్థము ఉన్నది అనే రూపంగానే జ్ఞానం కలుగుతుంది అని అంటారు అస్థిరూపేణ జగత్తు గ్రహ్యతే సూర్యుడు అనే జ్ఞానం కలిగింది అంటే సూర్యుడు ఉన్నాడు అని మీకు జ్ఞానం కలిగింది అనమాట మన్ శత్రువు అని జ్ఞానం కలిగింది శత్రువు ఉన్నాడు అనే జ్ఞానం కలిగింది మిత్రుడనే జ్ఞానం కలిగితే మిత్రుడు ఉన్నాడు అనే జ్ఞానం కలిగింది నిజానికి ఏ వ్యక్తి మీరు శత్రు అనుకుంటాడో ఆ వ్యక్తి కొద్ది రోజుల తర్వాత మిత్రుడు అవ్వచ్చు బీజేపీకి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు వాళ్ళ మిత్రులు కాదు శత్రు పక్షాల్లో పడ్డారు మొన్నంతాక పదేళ్ళు వేల భుజాల మీద వాళ్ళు వాళ్ళ భుజాల మీద వీళ్ళు ఉంటే భుజభుజాలు రాసుకోవడం కాదు మోసేయటమే వీళ్ళు వాడు మోసేస్తాడు వాడు వీళ్ళు మోసేస్తాడు ఇప్పుడు ఈ రోజునే శత్రు పక్షంలో పడ్డా మాకేం తెలియదు వాళ్ళ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు మాకు మేము అసలు మాకు వాళ్ళతో సంబంధం లేదంటున్నాడు చంద్రబాబు గారు So he wants reservations for Muslims. Suddenly he discovered sexual reservations within himself. So he is saying that, Mitrulu Shatrulu, Shatrulu, Shatrulu, Shatrulu. Okay, yes, the Mitrulu, Mitrulu and roll. So Dhruvandara has to Shatrulu. Shatrulu, Shatrulu and roll, the Balimithrulu. BJP has to be the ones that come. Satiqal has to be the ones that come. Allah says that BJP has to be the ones that come. It is a relationship to all. It is like that. ఇప్పుడు విదూరం ఏంటంటే కర్ణాటకలో బిజెపిను దేవేగౌడ కలిసి గవర్నమెంట్ ఫారం చేద్దామనుకుంటున్నారు దేవేగౌడ అంటే ఎంటర్ బీజేపీలో నేను ముందున్నానని ఒకప్పుడు ధ్వజం ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఆ ప్లాంట్ మీద గుర్తుడు అతను రాజకీయం వాటెవర్ కాబట్టి మీరు ఒక వ్యక్తిని మిత్రుడి మిత్రుడు ఉంటారు మిత్రుడి మిత్రుడు ఉండగా కొంతకాలం అంటారు వాళ్ళు శత్రువు శత్రువు అంటారు మళ్ళీ అదే మిత్రుడు కొంతకాలం అందరూ అది మిత్రుడు మిత్రున్నాడు హీ ఈజ్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ దెన్ వాట్ ఈజ్ హీ ఈజ్ అ బీయింగ్ అది మారడా ఈ జగత్తులో సర్వము సద్రూపంగా మన చేత గ్రహించబడుతూ ఉంటుంది కాబట్టి ఆ జగత్తు యొక్క మూలమేమి సత్ మీ మూలమేమి లాటానాయి మీరు ఆ శోసన చేసి చూసుకోండి మీ మూలం ఏమిటో మీకే తెలుస్తుంది సత్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ మీరు దేరీజ్ అన్నప్పుడు It is the sense of being. I am and then, it is the sense of being there. There is outer. I am inner. This outer inner is a man who is doing the curse of the human. If there is a man who is an outer inner, then there is a inner outer. If you are in the knowledge of the human being, the inner inner outer. You are being unna. inner outer. Unna. కాబట్టి మీ మూలంలో అదే బీయింగ్ ఉన్నది ఇదే నేను తొంతగా చెప్తూ ఉంటాను ద మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ ఈస్ ది సేమ్ యాజ్ ది మిస్టరీ ఆఫ్ ది ఇండివిజువల్ తత్వర్మసీ అని శృతి చెప్పాడు అయితే మానవుడు ఎలా ఉంటాడంటే నామరూపాలకి బాగా కట్టుబడి ఉంటాడు ఇప్పుడు నేను చెప్తున్నా ఈ తత్ఫోమసీ ఇట్ ఈస్ ది హయ్యెస్ట్ లెవెల్ సుప్రీం రియాలిటీ ఇది ఆ లెవెల్కి ఒకడు రీచ్ అవడానికి ఇష్టపడ్డా నేను ఒకటంత ఏదో సందర్భంలో మన మనం గనక ప్రతి వాణ్ణి కనుక ఎటువంటి ఎంత అపకారం చేసిన వాడిని అయినా కూడా మనం మనసా క్షమించి వేయగలిగితే మన మనస్సు తేలిక పడిపోతుంది మనకి ఆ బర్దను సైకలాజికల్ బర్దను వెంటనే పోతుంది అని నేను అన్నా అంటే వెంటనే ఒక ఆయన అని సలహా కూడా ఇచ్చాను మీరు ఆ పని చేయండి అని అంటే ఆయన అన్నారు ఏమన్నా ఎవరినైనా క్షమించచ్చు కాని వీణ్ణి మాత్రం క్షమించటం సాధ్యం కాదండి అన్నారు ఆయన so now i am ready to forgive even laalu prasad yadav but i cannot forgive this gentamanu nadaa ledho o peru cheptanu nammo so arakanga ante he cannot forgive him endigane ante he is so sure that he doesn't deserve forgiveness so ante ok theme is psychological burden of unforgiving nature nonforgiveness after he wants to carry it అతడు ఆ కమిట్మెంట్ నుంచి బయటపడడానికి సిద్ధంగా లేడనా సో మానవులు తాము పట్టుకున్న ముందేటికి మూడే కాళ్ళు అన్న రకంగా ఉంటారు ఏదో ఇమాజినేషన్లో మనం బతుకుతూ ఉంటామో ఆ ఇమాజినేషన్ ఒక్కసారిగా వదుల్చుకోవాలంటే మనకిష్టం సో కొంతమందికి వర్ణాభిమానం ఉంటుంది కొంతమందికి ఆశ్రమాభిమానం ఉంటుంది నువ్వు కేవల సద్రూపుడువి అంటే నా వర్ణం నా ఆశ్రమం అని వాడు ఈ కెనాట్ లీవ్ ఇట్ తర్వాత ఇంకొక పెద్ద ప్రమాదం ఏమిటంటే వాడు తనకున్న అభిమానం చుట్టూ ఒక పెద్ద వ్యవస్థను నిర్మాణం చేసుకున్నాడు అనుకోండి వాడు అభిమానం నుంచి బయటపడలేడు ఎందుకంటే ఈ వ్యవస్థ ఈ వ్యవస్థకి మూలం అభిమానం ఆ అభిమానం అంతా కూలిపోయిందనుకోండి దాన్ని నిరాకరిస్తే వ్యవస్థ లేకుండా అందుకోసం ఇప్పుడు మీరు ఒక బేసిస్ మీరు సపోజ్ మీరు పార్టీలో చేరి ఇంకో పార్టీ మీద యుద్ధం మీరు ఎలక్షన్ పోటీ చేస్తున్నారనుకోండి ఎలక్షన్ పోటీ చేస్తుండగా మిమ్మల్ని ఎవరైనా ఒక పత్రికాది లేకరి భవిష్యత్తులో ఎవరు నెంపుతారనుకుంటున్నారు అని అడిగారు అనుకోండి అయితే మీరు ఎవరు నెగ్గినా ఒకటే సమాజం ఎలాగో బాగుపడిది లేదు రాజకీయ అందరూ దొంగలే చెప్తే అలా దిగుతుంది మీరు ఎలక్షన్ పోటీ చేస్తా మీకు తెలిసినా కూడా అలా ఎందుకంటే దట్ గో సెగిన బేసిక్ కమిట్మెంట్ దట్ యూ హ్యావ్ అండర్ కాబట్టి ఏం చెయ్యారు మీరు యూ హ్యావ్ టు సే అకాటీ దక్స్ సపోజ్ మీరు ఇలాగా ఈ రాజకీయాలన్నీ వేస్తుండే స్వపక్షం పరపక్షం అనేది లేదు మనందరం ఒకటే అని అన్నారనుకోండి ఎగునిస్ట ఇంకో పార్టీకి ఎగునిస్ట్గా మీ రకాల జెండా పట్టుకు తిరుగుతున్న వాళ్ళు వెళ్లి మంది ఉన్నారు వీళ్ళందరూ వేల మహాలేస్తారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి నవ్వాలో తెలియదు కాబట్టి అటువంటి వివేకం మీ హృదయంలో పొడసూపినా కూడా మీరు పైన చెప్పకూడదు అది కడుపులో దా నిజంగా నేను ఒకసారి ఒక కాంగ్రెస్ నాయకుడిని కలిశాను అయిన నన్నుచ్చి కలిశాను ఏ ఈ ప్రసంగం ఆ ప్రసంగం వచ్చినప్పుడు నేను ఆయన్ని ఉండబట్టలేక అడిగాను ఏమంటే ఈ అంశంలో మీరు విరోధించడానికి కారణం ఏంటి అండి ఏదో గోహత్య గురించో దీని గురించో వస్తే ఈ అంశంలో మీరు హిందూ ధర్మం అంటే చాలా ప్రీతి పూజలు చేస్తారు ఇవి చేస్తారు అవి చేస్తారు కదా ఇది ధర్మం ఉన్నంతరా కాదంటారా ధర్మమే మరి దాన్ని మీరు వ్యతిరేకించడంలో మీ అభిప్రాయం ఏమిటండి అన్నీ ఇది ఆయన నేను ఎప్పుడో వ్యతిరేకించనండి విడికే ప్లాట్ఫామ్ మీద మాత్రం సపోర్ట్ చేస్తాం మాట్లాడడం మా పార్టీ లేని విరుద్ధం కనుక నా మనస్సులో కూడా ఇలాగే ఉందేనన్నాడు సో మనిషి ఒక అభిమానం పెట్టుకుని బతుకుతూ ఉంటాడు ఆ అభిమానం నుంచి బయటకు రామంటే రాలేకపోతాడు దానికోసం నేను ఇన్ని దృష్టాంతాలు పెట్టాను సో అదేవిధంగా ఆచార్యులకు ఆ ద్వైత అభిమానం ఉంటుంది ఫర్ సమ్ సిల్లీ రీజన్ ఆచార్యులకు ద్వైతం నందుకు ద్వైతం అంటే నానాత్మ అంటే మనందరం ఒక్కటే అంటే వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట ఏమిటి మనందరం ఒక్కటే కూడా నేను ఇక్కడ పేట మీద కూర్చున్న వాడిని దండం పెట్టడానికి వచ్చి కింద కూర్చున్నవాడు వీడు ఇద్దరూ ఒకటే పడతావా అమ్మా అదేలాగా నేను సన్యాసిని వీళ్ళు గృహస్థులు మనందరూ ఒకటే నేను ఉన్నత కులం వాడిని వీడి తక్కువ కులం వాడు మనందరం ఒకటే ఎలాగా అని సో ఈ ఏకత్వ భావన నీకైనా టాలరేట్ అవుతుంది కారణం రాసినట్టుంది ఏకత్వ భావన చెప్తే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ద్వైతాన్ని అందరూ ఒకటే ఎలా అవుతారని నీకు కనపడుతుంటే అందులో ఎలా కనపడుతోంది మీకు భేదవే కనపడుతోంది కదా అంటే కాదండి మరి తత్వవశి అని శృతి చెప్తుంది దానికైతే నాకు ఉపాయం ఆలోచిద్దాం దానికి ఉపాయం ఆలోచిద్దాం శృతి చెప్తూ కనుక శృతికి ఆదిత్యో యూపహ అని చెప్పింది అంటే ఈ కట్టే ఇక్కడ ఒక కత్తి ఒకటి పాచారం కొయ్యి ఒకటి పాచారం ఆ కొయ్యకి యూపము అని పేరు రేధ పాత్ర కొన్ని కొయ్యి పాత్ర ధ్వజస్తంభం రజస్తంభం మరి అలా పాతిందా యూప స్థానంలో వచ్చిందిగా ఒక రకంగాను ఒక కత్తి పాతుతారు అదే పార్ట్ ఆఫ్ ది రిలీజియస్ రిచువల్ కింద ఈ యూపము ఇది సూర్యుడే అని చెప్పింది శృతి అంటే ఇప్పుడు సూర్యుడికి యూపానికి అభేదం చెప్తా అంటే కాదండి మరి చెప్పింది శృతి ఆదిత్య ప్రథమాయకవచనం యూప ప్రథమాయకవచనం మరి కదా రామో దాశదని ఉంది భేదమా అభేదమా రామ అంటే రాముడు దశరథి అంటే దశరథపుత్రుడు ఇప్పుడు ఈ రాముడు అనే వ్యక్తి దశరథపుత్రుడు అనే వ్యక్తి రెండు వ్యక్తుల ఒక వ్యక్తే ఒకటే వ్యక్తి అభేదమే కదా ప్రథమా యకవచనం ప్రథమా యకవచనం దాని సమాన అభితంగా ఉంటారు కాబట్టి ఒకే వ్యక్తి అలాగే ఆదిత్యో యూప రామ దశరథి అన్నట్టుగానే ఆదిత్య యూప యూపము అయితే యూప ఒకటే యూపము ఆదిత్యుడే అయితే ఆదిత్యుడు యూపమే అభేదం చెప్పింది సో ఇప్పుడు అభేదవా అభేదం అంటావా కాదు మరి ఏమంటావు ఈ లోపం ఆదిత్యుడు కాదండి అది ఎలా అవుతుంది నువ్వు వేరువేరు ఈ అన్నవాడికి వేరువేరు అని తెలుసా తెలియదు అన్నది వేదం ఉంది వేదం పరమ ఎవరో మనిషి ఉన్నారంటే వీడికి తీసి పారేస్తా వేదం ఉంది కదా వేదం ఉన్నది కాబట్టి యూ కెనాట్ సే ఇట్ ఈస్ మీనింగ్ లెస్ దానికి మనం మీనింగ్ నుంచి చూసా చూడాలి ఓకే ఎలా చూస్తారు అంటే ఆదిత్య శబ్దానికి ఆదిత్య సదృశ అని అర్థం గుణాన్ని బట్టి ఆదిత్యుడు నిలమల మెరిసిపోతున్నాడు ఆదిత్యుడు పవిత్రమైన వారు చూస్తే దండం పెట్టబుద్ధి వస్తుంది అలాగే ఈ కట్టె కూడా బాగా అందంగా నిలమల మెరిసిపోతోంది ఇది ఒక యజ్ఞానికి సంబంధించిన కట్టి కాబట్టి దీనికి దండం పెడతాము మీరు దండం పెడతారా బెటరా చుట్టూ కట్టె చుట్టూ కదా సూర్యుడు కనబడితే దండం పెడతారా బెటరా దీన్ని కనబడితే దండం పెడతారా బెటరా సో అటువంటి పూజనీయము అనే గుణాన్ని బట్టి ఇది ఒకటే ప్రకాశము అనే గుణాన్ని బట్టి అది ఇది ఒకటే నిజంగా ఒకటి కాదు కానీ ఒకటే అన్నట్టుగా మనం మాట్లాడతాం దీని పేరు గౌణము దీనికే సింహో మానవక మానవకుడు సింహము మానవకుడు సింహము అన్నవాడికి సింహానికి మనిషికి ఉండే తెరా తెలిసన్నా తెలియకన్నాడా తరా తెలిసే అన్నాడు తెలియకన్నాడంటే భ్రమపడుతున్నాడా మంచి భ్రమే ఇంకా తెలిసే అన్నాడు తెలిసే అన్నాడంటే మరి తెలిసి అభేదాన్ని చెప్తున్నాడంటే అర్థం ఏంటి అంటే అతని అభిప్రాయం ఏమిటంటే సింహము అనే ఒక గుణము సింహానికి ఉండే ఒక గుణము తనలో ఉందని అతని అభిప్రాయం గాని వీడే సింహం వీడికి జూలు వీడు బర్రెల్ని ఆవుల్ని చంపి తింటూ కాదు ఊరికే ఒక గుణాన్ని బట్టి చెప్పిన మాట కూడా అట్టిదియే అని ఒక ఆచార్యుడు సిద్ధాంతం చేసేప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా విని అహమ్మయ్య ఇప్పుడు ఇది ఒంటికి కారణం రాసినట్టున్న మంట తగ్గి కొంచెం చల్లబడుతుంది ఎందుకంటే ఏది వీడు గురువు శిష్యుడు ఇది అదే అన్ని ఒక్కటే అంటాడు ఏంటండి ఏమైనా అర్థం ఉందా అన్ని వర్ణాలు అన్నాశ్రమాలు తర్వాత ఇంకొకటి కొంతమందికి లేచ్చులనే అభిప్రాయం ఉంటుంది లేచులని అంట లేచులంటే ఎవరి అంటే ఎవరిలోనే లెచ్చులు అనాలి ఎవరిలోని మీరు తిట్టాలనుకుంటే వాళ్ళని లేచులు అనొచ్చు లేచ్చ శబ్దాన్ని తిట్టు వరి లేచుడా అంటే తింటున్నారు అనమాట సో ఆ రకంగా అంటే ఏంటి అమెరికా నుంచి బ్రిటన్ నుంచి వస్తారు చూడండి తెల్లగా ఎరగబరగా ఉంటారు వీళ్ళందరూ మేచరు ఏదైనా సో వది మీన్ బై దాట్ అంటే వాళ్ళకి గేటు చెప్పకూడదు వాళ్ళకి మన ధర్మాన్ని చెప్పకూడదు అని ఏదో ఒక అభిప్రాయం వాళ్ళ అయోగ్యులు అని ఒక అభిప్రాయం సో వాళ్ళు వ్యవసాయం మనం పరిగెత్తకు వెళ్ళడానికి సిద్ధమనుకోండి అయినా కూడా మేచలే సో ఈ ఒక అభిప్రాయం ఉంటుంది ఈ భేదభం అంతా కూడా అసత్యము అంటే అమ్మో వాట్ ఈస్ దిస్ తట్టుకోలేను అదే ఆ శుద్ధి చెప్పిందంటే మరీ బెంగా అదే అలా కాదండి తత్వమసి అంటే మనం గౌణ ప్రయోగం అది సింహోమానవతాహారా అని పూర్వపక్షం సో నేను తత్వమసి అర్థం చెప్పాను ముందు ఈవేళ పాఠంలో తత్వమశి అనే అర్థం చెప్పాను ముందు దాని అర్థం చెప్పి దానికి పూర్వపక్షంగా ఏ విధంగా పూర్వపక్షాన్ని నిలబెడుతున్నారో చెప్పాను సో మనం అదంతా చూసి సిద్ధాంతాన్ని చూస్తే ఆ పాఠం ముందుకు నడుస్తుంది నన్ను పరాక్రమాదిగుణ సింహోసిత్వం ఇవ తత్వమసి సత్ నా సో నా వరకు పరోపక్షం నను సో సింహోసిత్వం సింహమానవక అని నేను చెప్పాను ఇక్కడ అసి నువ్వన అర్థంలో వాడుకున్నారు ఇక్కడ తత్వమసి అని ఉంది కదా కానీ అలా వాడుకోండి త్వం సింహోసి నువ్వు సింహానివిరా అని అంటారు అలా అంటారు నువ్వు నువ్వు గుర్రానువ్ నువ్వు అంటే బాగా బరగడుతున్నాను నువ్వు సింహానికిరా ఏమిటి సింహం అంటే వాడు గొప్ప పరాక్రమం చూపించాడనమాట పరాక్రమము ఇంకా ఇలాంటి గుణాలు ఏదైనా ఉంటే ఉండొచ్చు ఆది సో వేగంగా దుమ్మకడము పరాక్రమము ఇలాంటి వాటిని బట్టి సింహమే నువ్వు అని అన్నారు అంటే అర్థం వాడు నిజంగా సింహం అయిపోయని కాదు ఆ గుణాన్ని బట్టి చేసిన ప్రయోగం అలాగే తత్వమశి కూడా అలాంటి ప్రయోగం నువ్వు పరబ్రహ్మవే నువ్వు అంటే ఏంటి గుణం ఏదో గుణం చూపించాలి స్నేహం దగ్గర గుణం చూపించారు కదా జీవుడికి ఈశ్వరుడికి నువ్వు జీవుడిని పట్టుకుని నువ్వు ఈశ్వరుడు అని అంటున్నారంటే ఏ గుణాన్ని బట్టి అంటారు అంటే చైతన్య గుణాన్ని బట్టి అంటారు ఈశ్వరుడు చేతన స్వరూపుడు చిన్మయుడు ఈశ్వరుడు వీడు కూడా చేతన స్వరూపుడు దేహం అది ఉన్నా కొంచెం తెలిసిన వాడే కాబట్టి ఆ గుణాన్ని బట్టు వీడికి తెలుసున్నది అల్పజ్ఞుడు ఈశ్వరుడికి సర్వజ్ఞుడు అల్పజ్ఞుడు సర్వజ్ఞుడైపోతాం నీటి అయిపోవడం ఎప్పుడైనా ఆ భగవతర సెలైన వాడు ప్రెసర్ అయిపోవడం చూసారా మీరు చూడరు ఇది రెండు ఒకటైపోవడం చూసారా చూడరు అలాగే అల్పజ్ఞులు సర్వజ్ఞులు అయిపోతా ఇప్పుడు రైతుల పూరపక్షాలు ఇలాగే ఉంటాయి అబ్బాయి ఎంత గొప్ప పూర్వపక్షం ఇచ్చేవని వాళ్ళు అనుకుంటాం ఆ పూరపక్షాన్ని శంకరాచార్య పది చోట్ల రాసి దాన్ని శుద్ధంగా ఉతికేసి అదేం పట్టించుకోడు ఉంటే పూర్వపక్ష పూర్వపక్ష పండితులు ఎనివే సో పూర్వపక్షం సింహానిపతం వచ్చి సింహసిత్వం అంటే ఏదో గుణాన్ని పెట్టారు అలాగే చైతన్యం అనే ఒక గుణాన్ని బట్టి తత్వమశి అన్నారు లేకపోతే వాడు యజ్ఞమది చేసి అలా యజ్ఞం చేసిన ఆ పవిత్రమైన కర్మ చేసిన కారణంగా నిలబలా మెరిసిపోతుంటే అబ్బా మీరు యజ్ఞయాగాదులు చేసి సాక్షాత్ ఆ సమానమైన పవిత్రతను సంపాదించేశారండి మీరు అని ఆయన్ని ఉద్దేశించి ఆ సోమయాజ్ని ఉద్దేశించి తత్వమశి అన్నారు అని పవిత్రత అనే గుణమో చైతన్యం అనే గుణమో పెట్టి తత్వమశ్రీ అని అభేదం కాదు భేదమే వీడు వీడే ఆ దేవుడు దేవుడే కానీ ఒక స్తుతి రూపంగా భౌన ప్రయోగంగా మనం ఆ వాక్యాన్ని చేసి శృతి యొక్క ప్రామాణ్యానికి భంగం కలిగించవద్దు ద్వైతాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలి అని పూర్వపక్షం అంటే శంకరులున్నా ఇది అంగీకారం కాదు ఎందుకంటే మనం ఆ పూర్వాపర సందర్భం అంతా చూడాల్సి ఉంటుంది సత్యం దృష్టాంతం చెప్తాను నువ్వు ఘటవనొచ్చు శరావము అంటే మూకుడు శరావము అంటే మూకుడు కుండ మూకుడు బాణ ఇలాంటి వేరువేరు పేర్లతో నువ్వు వ్యవహారం చేసి ఇవన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయని అనుకున్నా వాస్తవంలో ఇవి భిన్నంగా లేవు ఇవన్నీ కూడా నామరూపాలు ఇవి మిథ్య ఆచారంభంలో కాదు నామధేయం నీ నోట్లోండి వచ్చిన పదాలు మీ మనసులో ఉండే రూప సంస్కారాన్ని కాదు రూప అనుగుణమైన పదం ఆ సంస్కారానికి అనుగుణమైన పదం నామం అంట ఇప్పుడు ఒక తెల్ల కోటు వేసుకుని మెల్ల స్టేటస్ కో పెట్టుకున్నారనుకోండి డాక్టర్ గారు అనే మాట నోటం ఎందుకని తెల్లకోటు వేసుకుని స్టేటస్ కో పెట్టుకుంటే డాక్టర్ అయిపోతుంటే అయిపోవడం అయినా వీరి మానసిక సంస్కారం అలా ఉంది ఆ రూపాన్ని బట్టి నామం సంస్కారం వీరి సంస్కారాన్ని వాడు ఎక్స్క్వైర్ చేస్తాడు ఎవరు చూరుడు చూరుడు ఏం చేస్తాడంటే డాక్టర్ వేషం వేసుకుని హాస్పిటల్లో ప్రవేశించి ఏవో అపహరించే తప్ప లేకపోతే ఎవరినో ఒక పేషెంట్ ని అర్థం చేసే పొద్దు ఏదో చేస్తాడు వాడు చేసుకున్నది ఏమిటంటే మానవుల హృదయంలో ఉండే ఆ నామరూప సంస్కారాన్ని వాడు ఉపయోగించుకున్నాడంటే అంతేగాని ఒక అడ్డ పెద్దగా పెద్ద పెద్ద కారాలు అడ్డంగా కారులున్న బనీట వేసుకుని పెద్ద మీసాలు పట్టుకుని నల్ల మద్దలా వచ్చేదనుకోండి వస్తే లోపలికి రానిస్తారా హాస్పిటల్ అందరూ కూడా ఆపేస్తారు గేట్ దగ్గరే ఆపేస్తారు ఎందుకంటే వీడు విలంలో ఉన్నాడు రా వీడు లోపలికి రావడానికి వీళ్ళేదని ఆపేస్తారు వాడు అలాగే అని రాడు చక్కగా ఎర్రగా ఉంటాడు ఫోటో వేస్తుంది స్టెటస్కోప్ నెల్ల వేస్తూ వస్తాయి వస్తే ఏమవుతుంది వీదులు సో ఆ సో ఆ నామరూప సంస్కారం ఉంటుంది అనమాట సో ఆ ఘటము దగ్గర కుండ బాణ నామరూప సంస్కారం అది ఆచారం ఆ వికారం మనస్సులో ఒక రూప సంస్కారాన్ని ఉద్బుద్ధం చేస్తుంది ఆ మట్టే ఒక విశిష్ట సంస్థానం రూపంలో ఉంటుంది సంస్థానం అంటే రచన కన్ఫిగరేషన్ ఓ పద్ధతిలో మట్టి ఉంటుంది ఓ పద్ధతిలో మట్టి ఉన్నప్పుడు ఆ పద్ధతి మీ హృదయంలో ఒక సంస్కారాన్ని నిర్మాణం చేస్తుంది ఉద్బుద్ధం చేస్తుంది ఉంది సంస్కారం అంతకు ముందే అది బయటకు వస్తుంది వెంటనే నామం బయటకు వస్తుంది కాబట్టి నీ సంస్కారం బయటకు వచ్చింది నీ నోటం నామం వచ్చింది తప్పిస్తే బయట ఉన్నది మట్టియే సత్యం అని దృష్టాంతం ఇక్కడ చెప్పి ఆ దృష్టాంతానికి దార్ష్టాంతికాన్ని అప్లై చేశారు ఏమిటి దార్ష్టాంతికం సదేతమేవ అద్వితీయం ఇది కొండ ఇది నది అన్నాడు నువ్వు కొండ అన్నావు కొండ నది అన్నది తేజోబర్ణములే రెండో రెండు వేరులేరని నేను అనుకుంటున్నాను కాదు ఎందుకంటే కొండ కొండ పక్క అంటాడు కదా రెండు వేరు అనుకున్నా కాదు అది తేజోబన్నములే ఇది తేజోబర్ణములే అరే ఏదో విదూరంగా ఉండే అది మూడింటి యొక్క సమావేశమే ఇది మూడింటి యొక్క సమావేశమే ఆ మూడు యొక్క సమావేశం ఓ రకంగా ఉంటే కొండను పేరు పెట్టావు ఆ మూడింటి యొక్క సమావేశం ఇంకో రకంగా ఉంటే నదిని పేరు పెట్టావు ఓ అయితే మూడే సత్యం అనమాట మూడు కూడా సత్యం కాదు ఈ మూడు సత్య తేజస్సు అంటే తేజస్సత్త ఒక విశిష్టమైన సత్తకి తేజస్వి అంటే ఇప్పుడు వేడిగా ఉంది అని అంట ఆ వేడిగా ఉంది అంటే ఇప్పుడు వేడి ఉందా లేదా అనుభవానికి ఉంది అనుభవానికి వచ్చింది కదా సో ఈ గదిలోకి వస్తే చల్లగా ఉంది ఈ గదిలోకి వస్తే వేడిగా ఉంది ఎయిర్ కండిషన్ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు వేడిగా ఉంది ఆ ఉనికి అనుభవానికి మీకు వేడి రూపంగా అనుభవానికి వచ్చింది మీరు ఉనికి రూపంగా కలు మూసుకుని మీరు ఇలాగ పుష్పలు అడుగుతున్నారనుకోండి ఏమిటో అడుగు నుంచి నీళ్లు వచ్చేదో తడిసినట్టు అనిపించిందే అడుగు నీళ్లు వచ్చినప్పుడు తడిసినట్టు అనిపించిందే నీళ్లు ఉన్నాయా అని ఇలా అయితే చూస్తే అరే నీళ్లు మీకు ఉనికి అనుభవానికి నదినీ ఏదో పాకుతున్నట్టు అనుభవ అనుభవానికి వస్తుంది ఏదో గుచ్చుకున్నట్టు అనుభవానికి వస్తుంది అంటే ఏదో రాయోదో ఉన్నట్టుందే అని మళ్ళీ ఉనికి అనుభవానికి వస్తుంది అదే తేజోబన్నములు కాబట్టి ఒక ఉనికి ఒక రకంగా అనుభవానికి వస్తే తేజస్సు అన్నారు సెన్స్ ఆఫ్ బీయింగ్ అనమాట ఇంకో రకంగా అనుభవానికి వస్తే అప్పు అన్నారు ఇంకో రకంగా అనుభవానికి వస్తే అన్నం అన్నారు ఈ తేజోబన్నములు నామరూపములైన వాస్తవంలో సత్తే సత్య ఈ సత్తులో దేశకాల భేదములు ఉండవు ఎందుకంటే దేశకాల భేదము నామరూపాలతో బాటే ఉంటుంది నామరూపాలు ఉంటే దేశకాలాలు ఉంటాయి దేశకాలను బట్టి నామరూపాలు వస్తాయి మీరు నామరూపాలని అధిగమించారంటే దేశకాలను కూడా అధిగమించేస్తారు ఇది వేరే అది కాదు రెండు కలిసిపోతాయి అవుతాయి ఎందుకంటే నామరూపాలు దేశకాలను బట్టి కనుక ఈ సత్ దేశకాలములకు అతీతమైనది ఎప్పుడైనా రెండు అవ్వాలంటే దేశాలను బట్టి రెండు అవుతాయి మధ్యలో ఇది అది లేని దేశం ఉండాలి ఈ రెండు వేళ్ళంటే అర్థమైతే మధ్యలో దేశం అయిందనమాట మధ్యలో దేశం ఉండబట్టి రెండు వేళ్ళు ఉన్నాయి ఇది ఇది ఎందులో ఉంది రెండు వేల కాదు ఎందుకు ఎలా చెప్పగలిగారు మధ్యలో దేశం కాబట్టి దేశ భేదాన్ని కలిగించేది దేశం దేశం ఎప్పుడైతే అతీతంగా వెళ్ళిపోయారో తత్వంలోకి ఇంకా భేదానికి అక్కడ హేతువే లేదు భేదహేతువు లేదు ఎందుకంటే భేదహేతువు దేశం భేదహేతువు కాలం మా తాతగారు మా తాతగారు అంటే మీకెంత భిన్నంగా ఉండాలా లేదా తాతగారు అయ్యో ఆయన వేరు నేను వేరండి ఎందువల్ల కాలభేదం దేశ భేదమే ఉంది కాలభేదం తాతగారు పక్కన కూర్చుంటే దేశభేదం చచ్చిపోయిన తాతగారి గురించి మాట్లాడుతుంటే కాలాన్ని వచ్చిన భేదం దేశ కాలాలకు మీరు అతీతంగా ఎప్పుడైతే వెళ్ళిపోతారో అక్కడ భేదహేతమే లేదు కాబట్టి అక్కడ భేదం లేదు అదే అద్వితీయ వేతం ఏవో అద్వితీయ మూడు రకాల భేదాలు కూడా దాంట్లో లేవు సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది ఏకం ఏవ అద్వితీయ మూడు ముళ్ళు నేను ఏమిటితో జీవితాంతం కాపురం చేస్తాను అని మూడు ముళ్ళు ఏకం వే త్రీని త్రిసత్యాహి దేవాహనం మంత్రం ఉంటుంది మూడు సార్లు దేవతలు తఫాస్తూ ఉంటారు మూడు సార్లు అందాక వేచి ఉంటారు ఎందుకంటే వీడు ఇది ఇది ఇంకో తోట కూడా ఉంది ఈ మూడు సార్లు అన్నం ఇతర మతాల్లో కూడా ఉంది ఎండికలు వెళ్ళకవచ్చు విడవాళ్ళకు ఉండొచ్చు వడ్డదా పెళ్ళి కూడా ఉండి ఉంటుంది బహుశా త్రి సత్యాహి దేవా మూడు ముళ్ళు అలా లేదు మూడు సార్లు చెప్పంటాను నేను వెయ్యి రూపాయలు లోన్ కావాలంటే ఇస్తాను అయ్యా నాకు మీరు తప్పకుండా ఇవ్వాలి ఇస్తానన్నాను కదా లేదు అలా విసిగిస్తావు కాదండి నేను చాలా కష్టంలో ఉన్నానండి ఇస్తాను అని చెప్పానా లేదా ఇంకా మేము నేను విసుగిస్తాను కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేసి వెళ్ళిపోతాను మీరు మూడు సార్లు ఇస్తానన్నారు వెళ్ళిపోతాను అయినా వాడు ఎవడు దానికి ఎవడేం చేస్తుందా అయినా వాడు ఇవ్వడంటే వాడికి ఆ పవిత్రత కూడా లేకపోతే ఇంకేం చెప్తాం సో ఏకం ఏవో అద్వితీయం అని చెప్పారు అదే సత్యము అని కూడా చెప్పారు తత్స్యం అదే సత్యము మిగతాదంతా మిచ్చ అని ఉపదేశించారు అలా ఉపదేశించిన తర్వాత నువ్వు ఇంకా తటు వేరు త్వం వేరంటే అక్కడికి ఎన్నవుతాయో రెండవలేదు రెండుతో తాగదండో తటు వేరు త్వం వేరు అంటే ఆ తటు ఒకటి త్వం రెండు కానీ త్వమ్ రెండోది కాదు త్వమ్లో అలాంతర భేదాలు ఉన్నాయి మీరత్వం ఆయనోత్వం ఆయనోత్వం అలా కోట్లాది భేదాలు ఉన్నాయి నిజానికి ఎన్ని త్వములు ఉన్నాయి అంటే పసిఫిక్ మహాసముద్రం అట్లాంటికి కలిపి ఎన్ని తరంగాలు ఉన్నాయో ఎన్ని పిల్ల తరంగాలు పెద్ద తరంగాలు ఉన్నాయో అన్ని ఉన్నాయి సృష్టిలో కొంతమంది ఇలా అడుగుతారు అండి కానీ జీవులందరూ మోక్షాన్ని పొందిస్తూ ఉంటే మరి జనాభా తగ్గిపోదా లేదా ఇలా జనాభా గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు ప్రాణక్షేమలు ఎన్నున్నాయో దాని సంగతి ఎందుకంటే మన బ్రహ్మ విద్యా కుటీరులో ఎవర చీమలు కూడా మీరు ఊహ చేయలేరు ప్రపంచం అంతా వేరే సంగతి ఇంకా సీమల్లో ఎన్నో రకాలు ఉంటాయి ఏంటి సంఖ్య లైఫ్ అండి దర్ ఈజ్ లైఫ్ బ్యాక్టీరియా ఎన్ని ఉంటాయి ఇండివిజువల్స్ ప్రతి బ్యాక్టీరియాని ఇండివిజువల్ కింద కౌంట్ చేస్తే ఎన్ని బ్యాక్టీరియా ఉంటాయి అంట ఏమైనా అర్థం ఉందో సో ఇట్ ఈజ్ లైఫ్ అండి ఇప్పుడు మీకు బ్యాక్టీరియా కల్చర్ చేసి చూపిస్తారు ఇది బ్యాక్టీరియల్ కాలనీ అని అంట ఆ కల్చర్లో అగ్ర గడ్డ ప్లేట్లో ఉంటుంది ఆ కాలనీ రూపంగా మీకు అది కనపడాలంటే అంటే కాలనీ అంటే పెద్ద కాలనీ ఏం కాదండి చిన్న ప్లేట్లో ఉన్నదాన్ని అది కనపడాలంటే దాంట్లో కొన్ని వందల వేల కోట్ల బ్యాక్టీరియా ఉంటే కాలనీ రూపంలో కాబట్టి ఈచ్ బ్యాక్టీరియా ఒక జీవుడు ఇప్పుడు ఎన్ని జీవులు ఉన్నారో ఆ ప్లేట్లో కాబట్టి సెన్స్ అన్నది అర్థం లేనమాట కాబట్టి డోంట్ ట్రై టు కౌంట్ గో బై నెంబర్స్ ఈ నెంబర్ బుద్ధి ఎందుకు వస్తుందో తెలుసిన ధ్యాత బుద్ధి అనమాట వాళ్ళు అలా కౌంట్ చేస్తూ ఉంటారు కాబట్టి నెంబర్స్ నుంచి మీరు అతీతంగా వెళ్ళిపోవాలి లేకపోతే సాంఖ్యులు అయిపోతారు వాళ్ళు అలా కౌంట్ చేసి కౌంటు చేసి కౌంటు చేసి తప్పుడు సిద్ధాంతాలన్నీ ఫైనలైజ్ చేస్తారు ఇది కౌంటు అతీతం కాదు కౌంట్ బికమ్స్ రిలవెంట్ వెంది వెంది ప్లూరాలిటీ ఈజ్ రియల్ ప్లూరాలిటీ రియల్ కాదు ఇప్పుడు పరంగా వెందని కౌంట్ చేస్తూ కూర్చుంటే ఇలాగా ఉన్న సముద్రం ఒక్కట కాబట్టి ప్లూరాలిటీ ఇస్ నాట్ రియల్ కనుక ఈ ఈ రకంగా ఉపదేశం చేసినప్పుడు తత్త్వము మీరు వేరు అంటే రెండు దగ్గర ఆగలేదు రెండు లక్షల దగ్గర ఆగదు రెండు కోట్ల దగ్గర ఆగలం ది డివిజన్ బికమ్ సెన్స్ అనేది అండ్ అప్పుడు ఏమవుతుందో తెలుసినా అప్పుడు జీవిలో ఉంటారు ఇంక దేవుడిగా ఉండడానికి చోటు ఉండదు కాబట్టి ఈ భేదవాదము నిలబడేది కాదు కాబట్టి ఇక్కడ ఈ ఉపదేశం చేసిన పద్ధతి అంతా కూడా ఆదిత్య రూపహార చెప్పినట్టుగా చెప్పలేదు ఆదిత్య యూపహ ప్రకరణం వేరు ఆ ప్రకరణం ఏంటంటే యజ్ఞ ప్రకరణం యజ్ఞంలో కర్త వేరు ఋత్వికులు వేరు అగ్నిహోత్రం వేరు అంతా వేరు వేరే అక్కడ అతీదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చేస్తే యూపము చెప్పి ఇది గొప్పగా ఉందని స్తుంచడం కోసం ఆదిత్య యూపహ అని చెప్పారు అంతేకాదు ఆదిత్యుడికి యూపానికి అభేదాన్ని చెప్పడం కోసం చెప్పలేదు ఆ ప్రకరణంలో దేనికి అభేదాన్ని చెప్పట్లేదు పైగా అక్కడ అంతా భేదాన్నే చెప్తున్నారు అక్కడ ఉండే వాక్యాన్ని తీసుకొచ్చి అక్కడ గుణం గుణ ప్రయోగంగా స్వీకరించాం కాబట్టి इकोड़ा गौण अ बिहार के मंत्र तपू इकत्वा चयत्म सचारे इकणु अभी वीर ले नचा, उपचार विज्ञा तस्वदी सी उपदश्येता तरह उपचार अंटे गौणम అంటే సెకండరీ మీనింగ్ తీసుకునే సందర్భంలో ఉపచారము అంట సో ఇక్కడ చెప్పినది అభేదం కాదు ఉపచారము అని అన్నప్పుడు అంటే వారికి బోధించిన దేవుతనమాట వాస్తవమైన విజ్ఞానం కాదు ఉపచార విజ్ఞానం అంటే అది రెండు వేరు వేరే వేరే త్వము వేరే అనే బోధించాడనమాట అని కదా మనం గౌణం అంటే మరి అది వేరువేరుగా భేదాన్ని మెయింటైన్ చేశాడని కదా అదే సత్యం అలాగే బోధించాడు సక సంపత్తి అనే మాట కుదరదు సంపత్తి అంటే ఇది వెళ్ళి దాంట్లో విలీనం అవుట అనేది కుదరదు నెక్లెస్ వేరు మట్టి వేరు అనుకోండి నెక్లెస్ వెళ్లి మట్టిలో విలీనం అవుతుందా అవ్వదు నెక్లెస్ వెళ్లి దేంట్లో విలీనం అవుతుంది బంగారంలోనే విలీనం అవుతుంది ఎందువల్ల నీళ్ళలో ఎందుకు విలీనం కాకూడదు మరో ఎందుకు విలీనం కాకూడదు అంటే అయా అది భిన్నంగా లేదు అందుకోసం బంగారంలో విలీనం అవుతుంది కొండ పగిలిపోయింది అనుకోండి దేంట్లో విలీనమవుతుంది కులాల్లో విలీనం అవుతుందా మట్టిలో విలీనం అవుతుందా మట్టిలో విలీనం అవుతుంది మీరు కొండ కొనుక్కు ఇంటికి ఏదో వాడుకుంటారు ఏదో బయట తీసి పగిలిపోతుంది పగిలిపోతే ఇది వెళ్ళి ఆ కులాలకు నెత్తికి ఉంటాయి ముక్కలు వెళ్ళి వాళ్ళు విలీనం అవుతుందా వెళ్ళి వెళ్ళదు వాళ్ళే విలీనం ఎందుకంటే వాడి నుంచి రాలేదు ఇది వారికి అంత ఉంది కానీ వారితో అభైదంగా లేవు కానీ మట్టిలో విలీనం ఉంటుంది కాబట్టి మట్టికంత భిన్నంగా లేవు గనక బయలాజికల్ రిగ్రడేషన్ అంట అంటే మట్టిలో కలిసిపోతాయి మట్టి కంటే ఘనంగా లేవు కనుక ఏదో చెప్పాను ఏదో సమ్ మీనింగ్ అంత పెద్ద దృష్టాంతమేం కాదు కాబట్టి వీడు సత్సంపత్తి అవుతాడు అని చెప్తున్నారు ఎవడైతే ఈ అభేదాన్ని తెలుసుకుంటాడో వాడు సత్తులో విలీనమైపోతాడు తెలుసుకోని వాడు కూడా విలీనం అవుతాడు అందరికీ విలీనమే కానీ తెలుసుకున్నవాడు మళ్ళీ తిరిగి రాడు అని చెప్పారు తస్య కావదేవ చే వాడికి అంతవరకే ఆలస్యం ఏది దేహపాతం అయిపోయే వరకు ఆలస్యం దేహపాఠం అయిపోయే వరకు ఆ ప్రారంభ కర్మ ఫలం వీడు అనుభవిస్తూ ఉంటాడు ఆ తర్వాత దేహం అనుభవిస్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా దేహము ఉండదు ఇంకా కొత్త దేహం పుట్టదు న్యూక్లియస్ లేదు ఎందుకంటే వీడు సత్తులో విలీనం అయిపోయాడు అని చెప్పారు వీడు సత్తు భిన్నంగా ఉంటే సత్తులో విలీనం ఎలా అవుతాడు వీరి సత్తుతో అభిన్నుడై ఉండాలి అప్పుడే సత్తులో విలీనం అవుతాడు కాబట్టి తత్వమతి అన్నది అది అభేద విజ్ఞానమే గాని ఉపచార విజ్ఞానం కాదు ఎందుకంటే ఉపచార విజ్ఞానం అయ్యున్న పక్షంలో సంపత్తి కుదరదు అభేద విజ్ఞానమైనప్పుడే సంపత్తి కుదురుతుంది అని చెప్తున్నాం తర్వాత మృషాత్వాదుపచరిత విజ్ఞాన త్వమింద్రో యమ ఇది వత్ ఉపదేశం చేస్తుంది తత్వమసి అని ఉపదేశం చేస్తుంది స ఆత్మ తత్వమసి శ్వేతకేతో ఉపదేశం ఉపదేశం అంటే అర్థం ఏంటో తెలిసిన మనకి తెలియని దానిని మనకి చెప్పుకుంటారు వ్యాకరణంలో ఏమని చెప్తారంటే ఉపదేశ ఆద్యోచ్చారణం అని చెప్తారు అంటే మనకది ఆద్యం అద్యం అంటే మొట్టమొత్తుడు మనకి మనం ఎప్పుడూ ఎరగడం పెట్టం మనకేమీ తెలియదు పెట్టదు అది మనకి చెప్తారు దాన్ని ఉపదేశం అంటారు సో ఉపదేశం చేసే మాట వేరే ఉంటుంది పొగిడే మాట వేరే ఉంటుంది వంది మాగధులను పేరు ఉన్నారా మీరు డాక్టర్ వండి డాక్టర్ మాగధి అని ఉంటారు ఈ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో అందరూ డాక్టర్సే ఉంటారు కదా డాక్టర్ సోన్స్ డాక్టర్ శిబారావు డాక్టర్ రామారావు డాక్టర్ హతీష్ డాక్టర్ డాక్టర్ అందరూ డాక్టర్లే అంటే ప్రీతి రీసెర్చర్ స్కాలర్స్ అనమాట వీళ్ళందరూ రీసెర్చ్ చేస్తూ ఉంటారు రీసెర్చ్ చేసి పాపం కష్టపడుతూ ఉంటారు కానీ ఓ కొద్ది మంది ఉంటారు వాళ్ళు రీసెర్చ్ బాధిస్తారు వాళ్ళు రీసెర్చ్ చేయడం రీసెర్చ్ చేయడం అంటే కుష్టి పెట్టాలని రాత్రి మూడు దాంతో సో మేమేమో పార్టీకి వెళ్తాం అంటే రీసెర్చ్ చేయడం కుదరదు కాబట్టి పాపం అలాగ రీసెర్చ్ చేసి వాళ్ళందరూ ఉంటారు కానీ కొంతమంది రీసెర్చ్ చేయరు మరి రీసెర్చ్ చేయకపోతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో బతకడం కష్టం కదా ఇక నాకు సర్వైవ్ దే మరి ఎలాగా అంటే బాస్కి అనుకూలంగా ఉంటే వీళ్ళు కాలక్షేపం చేసేస్తారు ఏదో చిన్నదిన పాలను చేసి ఆయన్ని పొగుడుతూ ఆ పొగిడి వాళ్ళని వంది మాగధిలో ఉంటారు కదా అందుకే ఈయన డాక్టర్ వంది ఈయన డాక్టర్ మాగధి అని పేరు పెట్టుకుంటారు ఎనివే సో ది పాయింట్ ఈజ్ బాస్ దగ్గర బాహ్ ంద్రహం చంద్రహ మీరు ఇంద్రుడు అండి మీరు చంద్రుడు రండి డిసిప్లిన్ దగ్గరికి వచ్చేప్పుడు మీరు యమధర్మరాజుతో సమానం అండి యమయతి ఇది యమహ యమ అంటే డిసిప్లినరీ అని నా అర్థం యమధర్మరాజు డిసిప్లిన్ లో పెడతాడు అందరినీ సో అందరినీ భయపెట్టి దారిలో పెడతాడు కదా కాబట్టి మీరు ఎముది ఎముడితో సమానం అండి మీరు అని అలాగ పొగుడుతారు ఒకప్పుడు వీరు పొగిడి విని వాళ్ళు నిజమనుకుంటాడు కూడా సో అది ఉపదేశం అంటారు దాన్ని పొగడతాలంట దాంట్లో సత్యం ఉండక్కర్లేదు ఉండదు కూడా